ఇప్పుడు ఏదైతే చెప్పాము మాతృదేవబావ పితృదేవబావ ఆచార్యదేవ త్రి దేవ ఇవన్నీ కూడా చేసుకుంటూ అట్లగే నీ కొన్నది ఇతరులకి ఇస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఇట్లా ఉండినా అధా అధా అంటే ఏవం ప్రవర్తమానస్య ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కూడాను ఏదైతే కర్మ విచికిత్స వాచికిత్స వాత్ ఇది డౌట్ విచికిత్స మీన్స్ సందేహం డౌట్ కర్మ చేయడంలో గనక నీకు ఎప్పుడన్నా సందేహం వస్తే వెళ్ళిపోతున్నావు గనక ఎందుకని నేను అక్కడ ఉన్నా నీ పక్కన నేను పక్కన ఉంటే నువ్వు అడుగుతావు నేను చెప్తా కాబట్టి కర్మ విషయంలో ఎప్పుడైనా నీకు గనక డౌట్ వస్తే ఈ పని ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే ఇది శాస్త్రీయం అని డౌట్ వచ్చిందనుకో లేక వృత్త విచికిత్సవా వృత్త బిహేవియర్ నడ నడవడిక ఎట్లా ప్రవర్తించాలి నేనిక్కడ అని నీకు సందేహం వచ్చిందనుకో కాబట్టి ఏ విధంగా చేయాలి ఈ కర్మ అనే సందేహం వచ్చినా లేదు ఎట్లా ప్రవర్తించాలి నేను విచికిత్సావా అనేటువంటి సందేహం నీకు వచ్చినా ఏ తత్రు ఎవరికైతే సక్రమైనటువంటి విచక్షణాజ్ఞానం ఉందో అటువంటి వాళ్లు యుక్త నువ్వు చేసేటువంటి కర్మల ఎందు వాళ్లకు కూడా ఆసక్తి ఉండి పెద్దలు ఎవరైతే ఆ కర్మలు చేస్తూ ఉండారో శ్రేష్ఠులు ఆయుక్తాహ అటువంటి ఆచారం కలిగినటువంటి వాళ్ళు పైగా అలుక్షాహ క్రోధం లేని వాళ్ళు అంటే నీకు చక్కగా చెప్పగలిగే వాళ్లు అక్రూర మతయహ క్రుద్ధులు కానిటువంటి వాళ్ళు ధర్మ కమాస్యో ధర్మాభిలాష కలిగినటువంటి వాళ్ళు చూడండి ఎన్ని చెప్పాడు కాబట్టి వాళ్లకు ధర్మాభిలాషం ఉండాలి నువ్వు చేసేటువంటి ఏదైతే నీకు డౌట్ వచ్చిందో ఆ కర్మలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి ఆ కర్మలలో ఆసక్తి వాళ్ళకుండాలి ఆచారం కూడా వాళ్ళ దగ్గర ఉండాలి అటువంటి వాళ్ళు యథా తత్ర యథా వర్తేరన్ అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో తత్ర తథా వర్తేధా నువ్వు కూడా అట్లాగే ప్రవర్తించు కాబట్టి ఎక్కడైనా ఈ పని ఎలా చేయాలి అని నీ గనక సందేహం వస్తే నేను ఇక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా నడుచుకోవాలి అనే సందేహం వచ్చిందనుకో ఆ విషయంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉంటారే యుక్త అటువంటి వాళ్ళు ఏ మార్గంలో పోతున్నారో దాన్ని చూచి ఆ మార్గంలో వెళ్ళాలి ఏషూలుగా సామాన్యంగా కూడా చూస్తుంటాం మనం పెళ్లిళ్లలో కాని కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతుంటాయి చూడండి వాళ్ళు రకరకాలైనటుంటాయి అక్కడ ఆచారాలు ఇక్కడ కొండ ఎక్కుండా చుట్టూ ఈయన్ని పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని అది ఎవడికి తెలీదు అక్కడ ఒక ఓల్డ్ మనం చూసుకుంటే ఎక్కడైనా ప్రతి పెళ్లిలో ఉంటుంది ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని సిద్ధంగా ఉంటుంది ఆవిడ ఆవిడ తీరపోయి అమ్మగారు ఇది ఎట్లా చేస్తే బాగుండు అది ఎలా చేయాలిరా అంటుంటుంది అక్కడ కూర్చొని ఆవిడ ఎందుకో తెలుసా ఇది ఆమె చాలా కాలంగా చేసి వచ్చింది గనక ఇది అనుభవం కాబట్టి చిన్న చిన్న ఆచార విషయాల్లో కూడాను అనుభవాలను ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నామో అట్లాగే ఈ ధర్మ విషయంలో ఎట్లా మనం బిహేవ్ చేయాలి అనేది కనుక నీకు సందేహం వస్తే ఈ పని ఎట్లా చేయాలనే సందేహం వస్తే ఆ నిష్ణాతులైనటువంటి పండితులు ఏ మార్గంలో అయితే నడుచుకుంటూ ఉన్నారో తే యథా వర్తేరం తా తివు కూడాను తధ వర్తేథా ఆ విధంగానే నువ్వు నడుచుకోవాలి ఇక్కడ మీకు అర్థం కావచ్చుంది అల్లుక్షాహ ఇది అర్థం కావాలి ఎందుకంటే అక్రోధులు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అడిగినప్పుడు ఇంత జాగ్రత్తగా చెప్పాడు సైకాలజీ ఇది అంతా నువ్వు అడిగినప్పుడు వాళ్ళు కాస్త కోపంగా కూడా చెప్పొచ్చు సమాధానం కోపంగా కూడా చెప్పచ్చు నీకట్లని పిలిచు ఏమిట నీకు ఆ తెలియదా అని చెప్పాడు అనుకోండి వెంటనే మనం వాళ్ళని అపార్థం చేసుకుంటాం అది వాళ్లకు కోపం ఉండి కాదు అది అది కోపం ఉండి కాదు నిన్ను సక్రమైన మార్గంలో పెట్టడం కోసం కావచ్చు నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఎప్పుడైతే పెద్దల దగ్గరకి వెళుతూ ఉన్నావో లబ్ది పొందేవాడివి నీవు అది మర్చిపోవద్దు కాబట్టి నువ్వు లబ్ది పొందుతూ ఉండవు గనక ఆ చెప్పేటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే చెబుతూ ఉండారో వాళ్ళను మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల వాళ్లలో క్రోధం ఉన్నట్టుగా నీకు కనిపించవచ్చు కాని అది క్రోధం కాదది సరేనా నిన్ను సరి ఒకవేళ अवसर लेदन नाजेपोनाएन एंजेस्ट नीलजेमसमें अथाख्या त्रामण समर्शि युक्ता आयुक्ता अलूक्षाधर्म काम स्यु న్తేధ అదే సేమ్ కాకపోతే ఏంటంటే ఒక్కటే ఒక పదం అథ్యాఖ్యాత ఇదొక్కటి ఇంపార్టెంట్ అభ్యాఖ్యాతేషు అంటే దోషేణ సందిహ్యమానే ఇది ఒక్కటి ఎవరి విషయంలో అయినా సరే ఇతడు దోషే కాదా అని నీకు సందేహం వచ్చింది అనుకోస్ వెరీ ఇంపార్టెంట్ ఒక దొంగతనం జరిగింది ఒక డౌట్ ఉంది ఇట్స్ అ డౌట్ కన్ఫర్మేషన్ లేదు అతను దొంగతనం చేశాడా లేదని కన్ఫర్మ్ కాలేదు అందువల్ల సందీక్ష్యమానే అంటున్నాను నేను దోషేనా సందీక్ష్యమానే అది అభ్యాఖ్యాతేషం అతను చేసి ఉంటాడేమో అని నీకు అనిపిస్తూ అతను చేసి ఉండొచ్చు చేయకపోవచ్చు అర్థమవుతుంది అలాంటి విషయాల్లో ఒకవేళ నిజంగా దోషే అనుకో ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవడం ఇంకా ఎవడి మీద యాక్షన్ తీసుకోవడం లేదో వాడి మీద సందేహం వస్తుంది దొంగని తెలిసిన తర్వాత పోలీసులు పట్టుకుపోతారు పోలీసులు పట్టుకుపోతే వాడు దొంగని నిర్ధారణ అయిపోతుంది కానీ పట్టుకుపోలేదనుకోండి వాడా వీడా సందేహం వచ్చినప్పుడు ఇతనేమో అని నీకు కనిపిస్తూ వచ్చిందనుకోండి అభ్యాఖ్యాతేషు దోషైన సందేహ్యమానే అలాంటప్పుడు ఏం చేయాలి ఇతనే అని నువ్వు కన్ఫర్మ్ చేయకూడదు ఈ ధర్మ విషయం తెలిసిన వాళ్ళు యుక్త పురుషులు ఆ విషయంలో ఎవడి తప్పు ఎవడి ఉప్పు దొంగ ఎలా ఉంటాడు ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఆ వ్యక్తి విషయంలో ఏ నిర్ణయానికి వస్తూ ఉన్నారో నీవు కూడాను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు అంటే పెద్దలు విషయం తెలిసిన వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారో ఆ మార్గంలో నువ్వు కూడా వెళ్ళు ఓకే ఆ దేశ ేదోపనిషత్సనం ఇప్పటి వరకు ఏదైతే చెప్పబడిందో ఇది విధిననుసరించి చెప్పబడింది నీకు ఉపదేశ పుత్రాదిప్య ఆదేశం అంటే కమాండ్ శాసం ఇదిలా చెయ్యి అని రాజు చెప్తాడు చూసారా అది ఆదేశం అట్లాంటిదే ఇది కానీ ఉపదేశం ఆయన మేము చెప్పేటప్పుడు ఆ విధంగా నీకు అనిపించవచ్చు అర్థమవుతుంది నీ మీద మేము అధికారం చలాయించినట్టు అనిపించచ్చు మేము నిన్ను కాస్త గట్టిగా అన్నట్టు కూడా నీకు అనిపించచ్చు కానీ మా దగ్గర ఉండేటువంటిది మాత్రం ఆ రాజుగారి యొక్క దండన శక్తి కాదు మా దిగురుడది అది ఆడ పుత్రాదీనామపి కనుక బిడ్డలకు ఎట్లాగైతే చెబుతామో ఆ విధంగానే చెప్పాము ఎందుకని సరి చేయడం కోసం అంత తప్ప ఇంకేం లేదు ఏష ఉపదేశ్ ఇది వేదరహస్యం ఇక్కడ ఉపనిషత్తు అంటే రహస్యం అని అర్థం వేద ఉపనిషత్తు వేదోపనిషత్తు వేదరహస్యం ఇప్పుడు నీకు చెప్పిందంత కర్మకాండ ఏతదను ఏతత్ అనుశాసనం ఈశ్వరసనం ప్రభు శాసనం ఏముపాసి దీనిని చేయవలసింది ఏముచైత్యం ఇదే ఉపాసింపదగింది పునర్వచనం రెండు సార్లు ఆదరాధం ఓ శన్నో మిత్ర శంబరుణ శన్న ఇంద్రో బృస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రమణి నమస్వామ్యే ప్రత్యక్ష మే ప్రత్యక్షిశం తమ సమవాదిశం తన్మావీత్వక్రమావీత్ ఆవీన్మా ఆవీద్వక్ర పూర్వ పాఠానికి ఉత్తర పాఠానికి కొద్ది డిఫరెన్స్ ఉందా లేదా ఎక్కడి నుంచి ఉంది త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అక్కడ వరకు ఏం అక్కడ వరకు అంతా అయిపోయింది ఇదంతా మీకు నేను చెప్పింది ఇంకే చెప్పను ఇప్పుడు మళ్ళీనా పర్వాణి అంతా చెప్పాను కదా మొత్తం ఒక రోజు అంతా అదే కదా సో ఎక్కడ వరకు వచ్చి త్వమేవ ప్రత్యక్ష అక్కడేమనంటే ఇక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వాదిషం అదే ఇక్కడ టెన్స్ డిఫరెన్స్ ఇంకేమి లేదు టెన్స్ ప్లీజ్ అక్కడేమిటంటే అయ్యా నీవు సాక్షాత్ ప్రత్యక్షం బ్రహ్మవని చెబుతున్నాను ఇక్కడ ఉండ చెప్పేశాను త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిషం ఆ నే పలికాను అట్లా ఇంత ముందు సరేనా ఋతమవాదిషం ఋతం బలికాను సత్యమవాదిషం సత్యం బలికాను కాబట్టి ఇప్పుడు అప్పుడేంటి పరబ్రహ్మం అవతూ నన్ను రక్షించుగాక అవతూ రక్షతు ఇప్పుడు అది కాదు తన్మావీత్ నన్ను నువ్వు రక్షించావు అయిపోయి అలం తబట్టి నా గురువుని కూడా రక్షించావు ఆ వేన్ మాం నన్ను రక్షించావు ఆవేద్వత్తారం నా గురువుని కూడా రక్షించావు కాబట్టి నన్ను రక్షించు నా గురువుని రక్షించు అంటూ పూర్వ శాంతి పాఠం ప్రారంభమైంది ఉత్తర శాంతి పాఠంకి వచ్చేటప్పటికి రక్షించావు ఎందుకని ఆయన సక్రమంగా బోధించాడు నీ రక్షణ వల్లనే జరిగింది నేను కూడా సక్రమంగా అర్థం చేసుకున్నాను నువ్వు రక్షించడం వల్లనే జరిగింది ఫలం ఓకే అది పూర్వపాఠం ఇది ఉత్తరపాఠం ఓ పూర్ణమదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యు శ